శ్రీగురుభ్యో నమ హరి ఓం వాటివామహే జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆలశ్వంపితి సీదసాదనం శ్రీమహాంగిపత సదాశివసమారంభా శంకరాచార్యమాన్ స్మరాచార్యపర్య వందే గురు పరపరా సమశత్రు మిత్రే తనయ శీతోష్ణసుఖదేశు సమస్ంగ వివర్జి తుల్యనిస్మౌనీ సుతు కైనచిత్ అనికేతస్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర అవత కీచ ఇంకా ఏమంటే సో భక్తుని యొక్క ల లక్షణాలు చెప్తున్నారు భక్తుడు అంటే ఇలా ఉంటాడని ఇలా ఉంటే భక్తుడు అవుతాడు భక్తుడు ఇలా ఉంటాడు ఇలా ఉంటే భక్తుడు అవుతాడు బోత్వెస్ ఓకే కాబట్టి భక్తుడు ఇలా ఉంటాడు అంటే మనం మహాత్మను చూసినప్పుడు మనకి తెలిసిపోతుంది వారు భక్తులు ఈ లక్షణాలని మనము పునికిపుచ్చుకున్నట్లయితే మనము భక్తులుగా తీర్చిదిద్దుకున్న వాళ్ళము అవుతాం ఎవరికి వారు భక్తి అంటే ఇలా ఉంటుంది భక్తి అంటే ఉంటే అల్లరి చేస్తే భక్తి అవడం హడావిడి చేస్తే భక్తి అవదు గడబిడ గడబిడ చేసేసి భక్తి అంటే మీరు అందరూ తప్పట్లు కొట్టండి అలా అయిపోతుంది ఆ భక్తి అందరికీ తప్పట్లు కొట్టింది తర్వాత ఏమో అంతా అర్థహాసంగా చేయటం ఆడంబరంగా ఇదంతా భక్తి చాలా సైలెంట్గా ఉంటుంది భక్తి అంటే భక్తి అంటే ప్రేమ ప్రేమ చాలా సైలెంట్గా ఉంటుంది దిఖావట్ అంటే పైకి హడావుడు ఎక్కువ చేసి దాంట్లో ప్రేమ తక్కువనో హడావుడు ఎక్కువ అప్పుడు అక్కడ చాలా శబ్దం ఎక్కువ ఉంటుంది అనివే ఇది మనం చాలా నుంచి ఈ సమాచారాన్ని చూస్తూ ఉన్నాము తుల్య నిందాస్థుతి నిందాస్థుతులు ఎవరి ఏవైతే రెండూ సమానంగా మహాత్ములు స్వీకరిస్తారు మామూలుగా లోకంలో సంసారులు ఎలా ఉంటారంటే ఎవరైనా నిందిస్తే దుఃఖాన్ని పొందుతారు స్థుతిస్తే సుఖాన్ని అనుభవిస్తారు సంసారుల యొక్క లక్షణం అలా ఉంటుంది జ్ఞానులు నిందాస్థుతులకు అతీతంగా ఉంటారు నిందాస్థుతి రెండూ కూడా ఏకరూపంగానే జ్ఞానులు స్వీకరిస్తారు స్వామి వివేకానంద సాంగ్ఫ్టీ సన్యాసిని అని ఒకటి ఒకటి రాశ సాంగ్ఫ్టీ సన్యాసి చాలా గొప్ప పాట అది ఇంగ్లీష్లో ఉంటుంది ఒరిజినల్ తెలుగు వాళ్ళు చేస్తుంటారు ఆ జైలు పెట్టుకు తిరగచ్చు ఎప్పుడైనా చూసుకోవచ్చు అలా అలాంటిదని అందులో ఆయన ఈ దేహాన్ని ఒకడు పూలమాలంతో సత్కరిస్తాడు మరొకడు దీనిని తండినా కూడా రెండు సందర్భములలోనూ సమత్వమును కలిగి ఉండవలేము అలా ఉన్నవాడే సన్యాసి ఓ సన్యాసి అంటూ ఆయన యూ అని అడ్రస్ చేస్తూ సో అటువంటి సమత్వాన్ని కలిగి ఉన్నవా కలిగి ఉండవలేము సుమా అని హెచ్చరిక చేస్తూ చాలా గొప్పగా సాగుతుంది ఆ కనుక రెండింటి రూ సమ సమభావన దీన్ని మీకు నేను సైకలాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవళ్ళైనా మనల్ని నిందించినప్పుడు నింద ప్రత్యక్షంగా నిందిస్తారు పరోక్షంగా నిందిస్తారు ప్రత్యక్షంగా నిందించినప్పుడు మనస్సుకు చాలా దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖం నుంచి కోపం వస్తుంది కోపం నుంచి హింస వాంద్రురూపమైన హింస ఇవన్నీ కూడా వస్తాయి ఆ పరోక్షంగా నిందించినప్పుడు ఆ సంగతి మనకి తెలిసి మనం చాలా నృచ్చుకుంటాం హర్ట్ సో మనస్సులో బాగా నొచ్చుకునేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో అది దానివల్ల జనులు చాలా దుఃఖాన్ని అనుసరిస్తారు ఆ పరోక్షంలో ఏదో ఎవడో అంటాడు వాడు అన్నవాడు బాగానే ఉంటాడు నేను ఫలానా విధంగా తిట్టాను అని కూడా మర్చిపోతాడు మర్చిపోయి హాయిగా నిద్రపోతూ ఉంటాడు ఈ నొచ్చు ఈ తిట్లు తిన్నవాడు వీడికి పరో ఎవడో చూసి మోసం పోతారు అయ్యా ఎలా తిట్టానండి అయినా అని అంటారు అనేప్పటికీ ఈయన చాలా అటువంటి ఆ నొప్పి మానసికమైన నొప్పి కలిగే సందర్భాలలో దానిని మీరు పరిష్కారం చేసుకోవచ్చు సో దాన్ని చూడండి దానికి పరిష్కారము అంటే ఆ నొప్పి కలగడానికి కారణము ఏది అని మీరు దాన్ని దాన్ని బట్టి ఉంటుంది మీరు ఆ రకమైన మానసికమైన నొప్పి కలుగుటము కారణం సో కింగ్ ఒక నాటకం ఒకటి ఉంది దాంట్లో ఓ క్యారెక్టర్ ఎడ్మండ్ అని వాడు అంటాడు మానవులు తెలుగులో చెప్ నాకు గుర్తు మొత్తం వాక్యాలు గుర్తు ఉండవు దాని భావం చెప్తున్నా మానవులు తమకు దుఃఖం కలిగినప్పుడల్లా ఆ దుఃఖాన్ని నక్షత్రములు గ్రహములు కారణమని సూచిస్తూ ఉంటారు ఆ దుఃఖానికి బాధ్యులుగా చేస్తాడు గ్రహంలోనో నక్షత్రంలోనో దాంట్లో ఏమవుతుందంటే తండ్రిను కూతుళ్ళు దెబ్బలు పెడుకుంటారు తండ్రి కొడుకు దెబ్బలు పెడుకుంటారు అప్పుడు ఒకడు అంటాడు ఈ రకంగా ఈ మధ్యకాలంలో తండ్రులకి సంతానానికి దెబ్బలాట్లు వస్తున్నాయి అంటే దీనికి కారణము ఫలానా గ్రహముల యొక్క సమ్మేళనము అని అంటాడు ఒకడు వన్ ఆఫ్ ది క్యామ్ అనేప్పటికీ ఈ అడ్మండ్ అనేవాడు అంటాడు మనిషిలాగే ఉన్నాడు వీడికి ఎప్పుడు అన్ఫార్చ్యు మిస్ఫార్చూన్ వచ్చినా గ్రహములను నక్షత్రములన విధిస్తాడు తర్వాత తన చేతగానితనానికి భగవంతుడే కారణమని నక్షత్రములు కారణమని తన విలని తను చేసేటువంటి అజ్ఞానానికి అనుభూతము అసత్య అసత్యాన్ని పలకడము రాగద్వేషములను కలిగి ఉంట వీటన్నిటికీ హేతువు గ్రహములు అనుకుంటాడు అంతో ఏదో రాస్తాడు సో ఆ రకంగా మన దుఃఖానికి బాహ్యములందు హేతువు గలదు అని మీరు నిశ్చయించుకుని కూర్చున్నట్లయితే ఈ పాఠానికి దానికి సమన్వయం లేదు ఈ పాఠం వర్కౌట్ కాదు మన దుఃఖానికి హేతువు మన ఎల్లే గలదు అది ఏమిటంటే అజ్ఞానం అజ్ఞానం వల్లనే దుఃఖం వస్తుంది దుఃఖం హి నామాష ప్రజ్ఞాపదార్థ దుఃఖం అనేది ఏమిటంటే మన బుద్ధయందు ఆ తెలివితేటలు లేకుండా మనకు సరిగ్గా తెలుసుకోకపోవడమే దాన్ని అజ్ఞానం అంటారు సో సరిగ్గా తెలియకపోవడం పేరే అజ్ఞానం ఆ జ్ఞానం కారణంగానే మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు అంటే మీరొచ్చిన తిట్టినప్పుడు మనస్సు నొచ్చుకుంది దానికి కూడా అజ్ఞానమే కారణమా ఎస్ దానికి కూడా అజ్ఞానమే కారణం ఆ జ్ఞానం ఎలా ఆపరేట్ చేస్తుందంటే తెలుస్తూ అనుకోండి ఎగ్రవాడు తిట్టాడు ఆ తిట్టి తెలుస్తుంది సపోజ్ మీకు తెలియని భాషలో తిట్టాడు అనుకోలేదు అప్పుడు అప్పుడు మీరు తిట్టు అనుకోరు కదా మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు ఆయనకి చెవుడు బ్రహ్మ చెవుడు అంటే అసలు మేమే వెళ్ళిపో ఒక మేము ఏం చేసేవాళ్ళం నమస్కారం అయా నమస్కారం అని ఇలా చేతులు జోడించి అయా నమస్కారం అనుకుండగా నిదో తిట్టడం ఇలా ఇలా చేతులు జోడించి ఎన్నో చుట్టుకెట్టడం ఆయన ఆయన తిరిగి ఆశీర్వేదం చేసుకు వెళ్ళిపోయాడు ఇది ఎవరో పెద్దవాళ్ళు చూశాను చూసి నాయన తప్పమ్మా ఆయన చేయుడు కాబట్టి నమస్కారం చేశావని ఆయన అనుకుంటున్నాడు నువ్వేమో తిట్టుతున్నావు ఎంత దోషం అని చెప్పాడు నేను నేను చూశాను ఈ నేనే చేశాను అని అనుకోవద్దు నేను చూశాను ఈ అలా చేయకూడదు అని ఎవరో పెద్దవాళ్ళు చెప్పాడు అప్పుడు అనిపించిన నిజమే మనం అలా చేయకూడదు కదా చాలా తప్పు కదా ఆయన ఆశీర్వదనం చేసేవారు ఎందుకంటే వీడు తిడితే ఆయన ఆశీర్వదనం చేసేవారు ఎందుకంటే ఆయనకి తెలిసేది తెలియాలి అవేర్నెస్ చేతన తెలియాలి కాబట్టి తిట్టూ తెలియాలి తెలిసినప్పుడే దుఃఖం తెలియకపోయినప్పుడే దుఃఖమే ఉండదు నేను నిద్రపోతున్న వచ్చిన చెడ్డబాలని తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు దుఃఖమే ఉండదు ఆ తిట్టివాడు కూడా నిద్ర లేపి తిడతాడు చూశానండి నిద్రపోతుంది కదా తిట్టి వెళ్ళి నిద్ర లేపి తిట్టేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎద్రవాడికి దుఃఖం కలగాలంటే వాడికి తెలియాలి తిట్టు తెలియాలి కాబట్టి తెలివి మీరు ఆ తెలివి అనే మాటలు పట్టుకోవాలి అయితే తిట్టు వల్ల దుఃఖం కలుగుతుందా కలగదు మరి ఎప్పుడు కలుగుతుంది తిట్టు తెలియడం వల్ల దుఃఖం కలుగుతుంది తెలియడం వల్ల దుఃఖం కలుగుతుందా అక్కడ కూడా కలగదు ఇంకొక అడిగి ముందుకు వేయాలండి అహంకారపూర్ణంగా తెలిసినప్పుడు మాత్రమే దుఃఖం ఉంటుంది ఇగోయిట్ అవేర్నెస్ అహంకారం ముందు పెట్టుకుని మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు దుఃఖం తప్పిందే ఆ తెలివికి ముందు ఏముంది అహంకారం అహంకారము తెలివి మిళితమైపోయి అంటే అహంకారపూర్వకమైన తెలివి ఇగోయిట్ అవేర్నెస్ కానీ ఎందు దుఃఖము తప్పిందేమీ ఉండదు అంటే మీరు అనొచ్చు అహంకారం లేని తెలివి ఉంటున్నాను ఉంటుంది మరి అదే కదా చెప్తుంది మీరు ఈ గోలెస్ అవేర్నెస్ మీరు అహంకారము లేకుండా తెలివిగా ఉండడము సాక్షిగా ఉండడము ఎలర్ట్గా ఉండడము సో అలా సావధానులే ఉండుతా ఉన్నప్పుడు వాడు తిప్పుతూ ఆ వీడు మన్నే తిప్పుడుతున్నాడు అని తెలుసుకో దాంతో తెలియకపోవడం అనే కానీ నేను అనే అహంకారము లేని తెలియదు మీరు ట్రై చేసి చూడండి ఈ తిట్టు ఎవరికి అని మీరు ప్రశ్నించుకుంటే నాకు అనే సమాధానం వస్తే మటుకు దుఃఖమే ఉంటుంది ఆ అహంకారమే కనుక లేకుండా ఆ తిట్టును తెలుసుకోగలిగితే మీకు దుఃఖం కలగదు కాబట్టి దుఃఖము అహంకారానికి కలుగుతుంది అహం నిజానికి ఓ ఓ కవి అన్నాడు దేవుడు తిట్లు తినడానికే అహంకారాన్ని సృష్టించాడు అని అన్నారు ఎందుకంటే అహంకారమే కనుక సృష్టిలో లేకపోతే ఈ తిట్లన్నీ ఎవరి కోసం ఎవరికి తగులుతాయి ఎవరికి తగలం అహంకారం ఉంటేనే తగులుతాయి తిట్లు కాబట్టి అహంకారం లేకుండా చేతనగా అహంకార రహితమైన చేతనగా నిలిచి ఉంటే ఈగోలెస్ ఎవర్నెస్ చేస్తే వస్తుంది అప్పుడు ఇంకా నింద ఉండదు నింద తిట్టు వల్ల అదుఖంగా నొచ్చుకునే ప్రసక్తి ఉండదు అయితే స్థుతి వల్ల మీకు కలిగే హర్షం కూడా ఉండదు అటువంటి స్థితి తుల్య నిందాస్థుతి ఆ స్థితి ఏదైతే కలదో అది జ్ఞాని యొక్క లక్షణం జ్ఞాని అన్నా భక్తులన్నా ఒకటే రెండు వేరు వేరేమీ కాదు కనుక భక్తుని అజ్ఞానికి అంటే సంసారికి నింద వల్ల దుఃఖము స్థుతి వల్ల హర్షము కలుగుతాయి సాధకుడు సాధకుడు అంటే మనలాగా అభ్యాసం చేసేవాళ్ళు అంటే గీతం చదువుకుని దాన్ని జీవితంలో అనుష్ఠించాలనే ప్రయత్నం చేసేవాళ్ళకి ఎవరైనా నిందించినప్పుడు వీడు వీడి మనస్సుకి ఏమీ కష్టం కలగలేదనుకోండి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకని వాడు తిట్టాడు తిట్టినా నాకు దుఃఖం కలగలేదు ఐఎమ్ బూయింగ్ గ్రేట్ అనే సంతోషంగా ఉంది తర్వాత ఎవరైనా స్థుతించినప్పుడు ఆ అగోవాడు స్థుతించాడు నాకు హర్షం కలగలేదు ఐఎమ్ డూయింగ్ ఫాయ్ అనే ఉత్సాహం కలుగుతుంది అది సాధకుల యొక్క లక్షణం అది తిట్టినప్పుడు కూడా ఉత్సాహాన్నే కలిగి ఉంటాడు స్థుతించినప్పుడు కూడా నార్మల్గా ఉంటాడు కానీ జ్ఞాని ఆ రెండింటికీ అతీతంగా ఉంటాడు అందుకే సాధనావస్థను కూడా దాటిపోయి వాంటేనియస్గా అత్యంత సహజంగానే ఆ సమత్వ స్థితిలో జ్ఞాని ఉండిపోతాడు అది తుల్య నిందా స్తు నేను చాలా మటుకి దీన్ని నేను వ్యాఖ్యానం చేసి ఉన్నాను అయినా ఊరికే ఇంకోసారి దుఃఖి చేశాను భాష్యకారులంతా చూద్దాము తుల్య నిందా స్తు నిందాచ స్ అది ద్వంద్వ సమాసం తే తుల్యే లేదంటే సా తేతా హ్రీలింగం ఎస్య సహా తుల్య నిందా స్తుతి ఆ నిందా స్థుతి అనేవి ఎవరికైతే సమములో తుల్య అంటే సమములో అంటే రెస్పాన్స్ సమంగా ఉంటుంది అటువంటి వాడు భక్తుడు అనబడతాడు తర్వాత మౌనం మౌనంగా ఉంటాడు సో మౌనము సాధారణంగా మౌనము అనే మాట రెండర్థాల్లో వస్తుంది ఒకటి మాట్లాడకుండా ఉండడము దా ఆ స్థితి ఎప్పుడు వస్తుంది మాట్లాడకుండా ఉండే స్థితి ఎప్పుడు వస్తుందంటే వాడు మనన స్వభావము అలవాడై ఉండాలి కాంటెంపులేటివ్ పర్సన్ అయి ఉండాలి మనన స్వభావం మననము అనేది ఎలా ఉంటుందంటే మననము దాని వెంటనే నిదుర్ధ్యాసనము ఉంటాయి కానీ ముందు మీరు కొంత శ్రవణం చేయాలి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి శాస్త్రాన్ని శ్రవణం చేయకుండా అంతా మాకు వచ్చేసును మేము తెలుసుకున్నాము మాకు తెలియాల్సిందేం లేదు మేము ఎదరో వాళ్ళకి బోధించడం కోసమే ఉన్నాం తప్ప మేము తెలియాల్సిందేం లేదు అనే ధోరణి తగదు శాస్త్రాన్ని అలా ఇప్పుడు శ్రవణం చేస్తూ ఉండాలి వినదగుని ఎవరు చెప్పిన అనే ధోరణిలో ఉండాలి ఎవరు చెప్పినా కూడా మనం వినడానికి సంసిద్ధులమై ఉండాలి బాలాదపి సుభాషితం చిన్నపిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఆ వీడంతా మనకి చెప్పొచ్చాడా అనే ధోరణి ఉండరాదు చిన్నపిల్లలు మాట్లాడేప్పుడు కూడా సావధానులమై ఎలర్ట్ గా ఏమిటంటున్నాడబ్బా అని మనం గ్రహిస్తే మనకి ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది ఎన్నెన్నో కొత్త కొత్త నేను యుఎస్ లో ఈ సౌత్ ఇండియన్ యాక్సెంట్ ఉంటుందిగా ప్రొనౌన్స్ చేసేప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడతారు కూడా నా ప్రొనౌన్సియేషన్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ట్రబుల్ పడుతూ ఉంటారు మామూలుగా నేను ఏదో భిక్షి చూస్తున్నాను ఏదో పాఠం చెప్తున్నాను ఎక్కడకో తోటలో చెప్తాను ఓ నాలుగేళ్ళు కుర్రాడు డాడ్ డాడ్ డాడ్ అని వాళ్ళ డాడ్ మీదో అడుగుతున్నాడు డాడ్ డాడ్ ఏమో స్వామిజీతో మాట్లాడేవాళ్ళు ఈ డాడ్ ఉన్నారు నేను జాగ్రత్తగా గమనించా ఏమిటి అడుగుతున్నాడా ఏదో అడిగాడు ఇంగ్లీష్లో అడుగుతాడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు ఏం తీసుకోయటం వాళ్ళు ఇంగ్లీష్లోనే ఆ మాట్లాడేప్పుడు ఒక పదాన్ని ఆ పిల్లవాడు నాలుగేళ్లకు ప్రొనౌన్స్ చేసిన తీరు విన్ననంటనే నాకు అనిపించింది ఓ దిస్ వర్డ్ హౌ షుడ్ బి ప్రొనౌన్స్ చేయటాన్ని నేను వెంటనే అది గుర్తుపట్టాను బట్ ఆ పిల్లవాడు మాట్లాడమైపోయింది తర్వాత అతను అడిగామో ఈ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్ప అంటే అతను అలాగే ఆ పిల్లవాడు ప్రొనౌన్స్ చేసినట్టే చేశాడు నేను ఇమీడియట్గా అది కరెక్టెడ్ మనసారి ఓ దిస్ ఈస్ ది వెయిట్ హౌస్ టు బి ప్రొనౌన్స్ వాళ్ళ తప్పి సుభాషితం ఓపెన్ మైండ్తో వినరదు నిలవదు చెప్పి శ్రవణం శాస్త్ర శ్రవణం అంటే శాస్త్రాన్ని శ్రవణం చేయాలి ఉంటే కాకమ్మ కబుర్లు కాదు శ్రవణం చేయాలి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి పురాణాదుల్ని ఎవరికి వాళ్ళే చదువుకో శ్రవణం చేసిన తప్పేం కాదు కానీ శ్రవణము అనేది శాస్త్ర సందర్భంలోనే ఆ మాట ఉంటుంది సో ఇప్పుడు కర్మకారులు అనుకోండి శ్రవణం చేయాలి అని ఎవడో ఉండదు కర్మ చేయాలి తప్ప శ్రవణం చేస్తే ఏముంది ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలో నేను మీకు ఎంత ఉపన్యాసం చెప్పారనుకోండి దానివల్ల ఏమిటి ఉపయోగం వ్రతం చేయాలి ఉపాసన కూడా అంటే కానీ అధ్యాత్మ శాస్త్రం అంటే ఆత్మస్వరూప ఆత్మవిద్య ఏది కలదో దాన్ని శ్రవణం చేయాలి శ్రవణం చేస్తే ఆపేయకుండా మననం చేయాలి కంటెంపులేట్ చేయాలి ఇప్పుడు ఈ ఈగోలెస్ అవేర్నెస్ అని మీకు మనవి చేశాను కదా దాని మీద మీరు వర్కౌట్ చేయాల్సి మీరు ఆ చేతన అహంకారం లేని చేతనగా నిలిచి ఉందిట అది అభ్యాసం చేయాలి అభ్యాసం అంటే డంబెల్స్తో చేసేదేమీ కాదు లేకపోతే బస్కీలు చేయడం లాంటిది అనుకున్నాడు అలాగేంట అది జ్ఞానరూపంగానే ఉంటుంది జ్ఞానాభ్యాసమే దాన్నే బ్రహ్మాభ్యాసం విదుర్బుధ దానికే బ్రహ్మాభ్యాసము కూడా పేరు సో అది మననము ఆ మననం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఈగోలెస్ అవేర్నెస్ అలాంటివి మీరు అభ్యాసం చేశారనుకోండి మీరు మాట్లాడలేదు ఎందుకంటే మీరు సావధానులుగా ఉండి ఆ చేతనులుగా ఉంటారు అహంకారాన్ని డ్రాప్ చేసి ఈగలెస్ అవేర్నెస్ స్టేట్లో ఉన్నారంటే మాట్లాడడానికి అవకాశం ఎక్కడుంది అక్కడ ఆ ఎలర్ట్నెస్లో ఉండిపోతారు అప్పుడు మాటలు ఉండవు సో ఆ విధంగా మననము నుండి మౌనము అనే స్థితి నిర్మాణం అవుతుంది ఏ శ్రవణము మననము లేని వాళ్ళు కేవలము ఒక నియమంగా పెట్టుకుని మౌనం పాటిస్తారు ఆ మౌనము నాకు పెద్ద విలువ లేదు ఇది ఎలాగంటే మా మిత్రుడు ఒక శనివారం నాడు నేను మాంసభక్షణం చేయను అన్నాడు నాకు అటు నాకు చాలా అనేక రకాల మిత్రులు ఉంటారు సో శనివారం నాడు మటుకు నేను మాంసభక్షణం చేయను అంటే నేను శనివారం నీకు పశువుల మీద అంత గాలి కొత్తగా వచ్చింది తినే నీకే శనివారం మాత్రం ఎందుకు అంటే కాదు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి శనివారం మానేయమన్నాడా మొత్తం మానేయమన్నాడా శనివారం మానే చెప్పాడా ఈ రకమైన ఎంటర్ప్రిటేషన్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను అని నేను కోకలేసా సో ఆ విధంగా అంటే మాంసభక్షణమును అతను త్యాగం చేయలేదు దాని మీద ఉండే రాగాన్ని ఏమీ విడిచిపెట్టలేదు ఉంటే దేవుడి పేరు పెట్టి దాన్ని వాయిదా శనివారం మిస్ అయింది ఆదివారం డబుల్ ది క్వాంటిటీకి వచ్చేసుకుంటాడు కాబట్టి దట్ ఈస్ నాట్ ది వే టు డూ థింగ్స్ ఆ రకంగా నేను ఏకాదశి మాట్లాడను ఒక టేప్ ఒకటి పెట్టేసుకోండి అంటే కైండ్ ఆఫ్ సైకలాజికల్ టేప్ ఏకాదశి నాడు మాట్లాడినా కాబట్టి మామూలుగా ఏకాదశి నాడు మాట్లాడి ఇవన్నీ దశమినాడునూ ద్వాదశి నాడు మాట్లాడేస్తాడు రేపు మాట్లాడినడో గంటల దాకా తెలివిగా ఉండి ఫోన్లో ఇవి చేసి మాట్లాడాడు మళ్ళీ ద్వాదశి ఇంకా ఎలా ఉపవాసం అలాగే చేస్తూ ఉంటాం కదా మనం ఉపవాసం వచ్చేసి ఏకాదశిది ద్వాదశిది కలిపి ద్వాదశి స్వీకరించటం సో ఒక ఆయన బరువు ఏమీ తగ్గలేదు ఎప్పుడూ ఏకాదశి ప్రవాసన చేస్తాను ఏమిటబ్ దీని రహస్య సో దీన్ని సంస్కృతుల్లో అర్థాసత్తి అంట సో పీలో దేవదత్తు దివాదం ఉంటే బాగా బలంగా ఉన్న దేవదత్తుడు పొగలు భోజనం చేయటం లేదు అన్నట్టుగా కాబట్టి అలాగే మౌన వ్రతములో అవి వాటి విలువ ఏదో ఉంటుంది ప్రతిదానికి ఓపెసర్ అంత విలువ ఉంటుంది గిల్టు నగ్గకి కూడా ఏదో విలువ ఉంటుంది గిల్టు నగ్గ అని ఎందు దానికి కూడా ఏదో విలువ ఉంటుంది నా దగ్గరికి ఒకడు ఓ ముత్యాలహారం పట్టుకొచ్చాడు ఫ్లైట్లో పోతూ ఉంటే పట్టుకొచ్చాడు ఫ్లైట్లో ఇలాంటి అమ్మకాలు చేస్తాను నేను తెలుసా వాడు ముత్యాలహారం పట్టుకొచ్చి కొంటావారం అడిగాడు ఎంతకి ఇస్తామని అడిగాను కొని కొంటాహారం అడిగినప్పుడు ఎంతకి ఇస్తామని మనం అడగచ్చు తప్పే ఉంది అంటే నేను అంటే అదే నువ్వే తిప్పింది ఆ అమ్మాయి అమ్మాయి బుద్ధిమంతురాలు నన్ను నువ్వే తిప్పి అంటే నేను అన్నాను దారి దాని దాంతో చెప్తే ఆ పైన నేను వేరే వాడతాను కానీ నీకుండా వేలలో వేరే అని నేనున్నాను అలా కాదు దాని బేస్ ప్రైస్ మూడు నీకు ఎంతకు కావాలని అడిగి నేను పొరపాటుని వెయ్యి రూపాయలకి ఇస్తావాళ్ళని అడిగి అయితే ఓ చిన్న అమ్మాయి అమ్మాయిని నేను ఎరువులు నా అమ్మాయికి ఇద్దామని నేను అనుకుని అడిగాను అలాగే కష్ట చేయడానికి అడగాను కదా రెండు వెయ్యి రూపాయలు ఇచ్చి జైలు పెట్టుకున్నాను ఆ అమ్మాయి నెలలు కలవడానికి వచ్చి నా అమ్మాయికి ఇచ్చాను ఒక ఐదేళ్ళ పిల్లలు కాబట్టి అది వెయ్యి రూపాయలు అది వెయ్యి రూపాయలు దాని ఖరీదు వంద రూపాయలు ముత్యాల హారం సో గిల్చు నగ కూడా నగే కానీ కూడా ఏదో విలువడుతున్నాయి అలా కాదు కదరి సో చేసి వ్రతము ఏదో మౌనంగా ఉన్నాడు అంటే ఎత్తించి ఫలం ఉంటుంది గిలుతునగ ఉండే విలువల అలా కాదుగా సరైన ఫలము పూర్ణ ఫలము కావాలి అంటే అది శాస్త్రీయంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి శ్రవణము మనము శాస్త్రాన్ని శ్రవణం చేసి ఆ శాస్త్రమును రిఫ్లెక్ట్ చేయటాలి రిఫ్లెక్ట్ అ పాయింట్ మననం చేసుకుంటూ ఉండాలి తర్వాత నిజుధ్యాసనము అంటే ధ్యానము ధ్యానం చేయాలి అవంతా కూడా మౌనంలోకి వస్తాయి ధ్యానంలో మౌనంగా ఉంటారు బాహ్య మౌనము అంతరమౌనము రెండూ కూడా ఉంటాయి బాహ్య మౌనంతో సరిపడదు బాహ్య మౌనం మొదటి మెట్టు అంతరమౌనము ఆఖరి మెట్టు రెండే మెట్లు ఒక మెట్టు అయిపోకూడదు ఫిఫ్టీ పర్సెంట్ పనికిరా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అప్పు అనుకోండి లోన్ తీర్చిచ్చాడా తీర్చాడు ఫిఫ్టీ పర్సెంట్ తీర్చాడు పోల్లే కొంతమే లోన్ తగ్గింది కదా అక్కడ ఉపయోగపడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కానీ బిచ్లో ఉన్నాడు బిచ్ అంటే మురిక్ కాలం మురిక్ కాలంలో ఉన్నారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ దాటేశారు మురిగ్ కాలం అంటే ఇంకా ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు ఎంత ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఉందడా లేకపోతే ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాడా కాదు హండ్రెడ్ ఉన్నాడు కాబట్టి అన్ని చోట్ల ఈ ఫిఫ్టీ పర్సెంట్ పనికిరాదు పనికొచ్చే కాబట్టి బాహ్యమౌంగము మొదటి పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఆంతర మౌనంతో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కనుక అటువంటి ఆంతర మౌనమును కలిగి ఉండములే సో మౌనము అంటే కేవలము మాట్లాడకుండా ఉండడమే కాదు మనస్సు కూడా శాంతముగా నందుత అది మౌనము యొక్క లక్షణం సో మౌనాన్ని గురించి చెప్తా వృక్షమివ తిష్టాసేట్ చెట్టు ఉన్నట్లున్నామూ చాలా సహనశీలంగా ఉంటుంది కంప్లైంట్ చేయాలి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వర్షం ఎండ ఇత్యాది ప్రతికూల పరిస్థితులు ఉన్నా అలా మౌనంగా ఉంటుంది చెట్టు అలా ఉండాలి చెట్టు దృష్టాంతం చెట్టు మాట్లాడటం జాతనై మాట్లాడటం లేదని కాదు అభిప్రాయం వృక్షమేవ తిష్టాశ ఉత్పలమేవ తిష్టాశ ఉడికి నీటిలో ఉంటుంది పద్మం అని మౌనంగా ఉంటుంది మాట్లాడ అన్ని పరిస్థితులు బాగుంటే నేను మౌనంగా ఉంటాను అనుకో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే మౌనంగా ఉండగలరు కాబట్టి అందరూ కోఆపరేట్ చేస్తే నేను మౌనంగా ఉంటాను అనే మాట అర్థమైన మాట ప్రతికూల పరిస్థితులందు కూడా మౌనమును కలిగి ఉండవలము బాహ్య మౌనం ఒక్కటి సరిపడదు బాహ్య మౌనం ఆరంభమే ఆంతర మౌనాన్ని అడ్రస్ చేయాలి అదే ధ్యానము మననము నిధిధ్యాసనము ఓకే తర్వాత ఆకాశమివ టిష్టా సే ఆకాశం ఎలా ఉంటుంది మౌనంగా ఆకాశం వైపు నుండి ఏ శబ్దాన్ని పట్టుకోవద్దు అనేక శబ్దాలు ఆకాశంలోనే పుడతాయి ఆకాశంలోనే విలీనం అయిపోతూ ఉంటాయి అదేవిధంగా ఏదైనా శబ్దము మనము పుట్టే ప్రయత్నం ఏదైనా శబ్దం పుడుతూ ఉన్నా కూడా అది విలీనం అయిపోవాలి తప్ప మాట్లాడక్కలేదు సందర్భాన్ని బట్టి ఉంటుంది మాట్లాడే సందర్భం అయితే మాట్లాడాల్సి ఉంటుంది తర్వాత మౌనానికి ఇంకో దృష్టాంతం ఏం చెప్పాలంటే గోమత్ తిష్టాశి గోవులాగా ఉండాలి ఈ మాటలు చెప్పానేమన్నాయి ఆవు అత్యవసరమైనప్పుడే మాట్లాడుతుంది రెండుసార్లే మాట్లాడుతుంది మాట్లాడడం అంటే అంబాగుతుంది దానికి చేతనైన మాటలేదో మాట్లాడుతుంది మనం కూడా ఆవశ్యకతను అనుసరించి మాత్రమే మాట్లాడవలం సత్యం బ్రూయా హితం బ్రూయా మితం బ్రూయా సత్యము హితము మితము ఆ విధంగానే మాట్లాడాల్సి ఉంటుంది అటువంటి మాట్లాడేటువంటి అలవాటు ఏదైతే ఉంటుందో దానికి మౌనము అని పేరు సో శంకరులు సింపుల్గా చెప్పారు మౌనీ మౌనవాక్ సంయత వాక్ మౌనమైన వాక్కు గలవాడు అంటే అసలే మాట్లాడడం మానేశాడు అని అనుకోవద్దు సంయత వాక్ అని శంకరులు దాన్ని కొంత దాన్ని క్వాలిఫై చేశారు అంటే అసలే మాట్లాడడం అని కాదు చాలా మితముగా సత్యము హితమును మాత్రమే మాట్లాడతాడు సత్యమైన హితము కాకుంటే మాట్లాడలేవద్దు సత్యమైన అధికంగా మాట్లాడవద్దు సత్యమే మాట్లాడేది కదా అని అధికంగా మాట్లాడవద్దు సత్యము హితము ఇతరులకు మంచి కలిగించేది ఆ తర్వాత మితముగా మాట్లాడవలను అది అభ్యాసం చేయాలి కానీ చేయాలి మరోపుడు స్వామీజీ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు వచ్చి గంటసేపు మాట్లాడేసి వెళ్తాను నేనేం మాట్లాడలేదు నేను అవకాశం నాకు ఆయన ఛాన్స్ ఇస్తేగా మాట్లాడడానికి అంటే నా అభిప్రాయం ఆయన ఎలా గడగడా మాట్లాడిస్తున్నారని మాత్రమే కాదు అది ఎలాగూ ఉన్నది నేను ప్రతిపాదన ఏమీ లేదు నేను నోరు మాట్లాడదగే విధంగా ఆయన ఏదైనా మాట్లాడి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే అప్పుడు నేను మాట్లాడతాను అలా కాకుండా ఆయనే చెప్పుకుంటూ పోతే నేను వినేస్తా దాంట్లో ఏదైనా మంచి ఉంటే స్వీకరించే ప్రయత్నం కూడా చేస్తా కాబట్టి సో ఆ విధంగా మనము వినడానికి సిద్ధంగా ఉంటే ఎదుటివాడు మాట్లాడే అవకాశం ఉంటుంది మనమే మాట్లాడేస్తూ ఎదుటివాడు మాట్లాడే అవకాశం ఏముంటుంది అప్పుడు మనకి నేర్చుకునేటువంటి భాగ్యం లేకుండా పోతుంది కాబట్టి ఈ విధంగా మౌనాన్ని బాగా అభ్యాసం చేయాలి మీరు మౌనాన్ని అభ్యసించదలుచుకుంటే దానికి ఉపాయం రెండు ఉపాయాలు మీరు సెల్ ఫోన్ బంద్ పెట్టారు సెల్ ఫోన్ అలా ఆన్ పెట్టుకుంటే ఇంకా మౌనాన్ని ఉంటుంది ఎవడో ఒకటి దాన్ని ఆన్ ఏదో ఒకటి రింగ్ అవుతాను సంథింగ్ ఆర్ ది సంథింగ్ ఆర్ విల్ బి ధేర్ ఆల్ ది కా అంటే సెల్ ఫోన్ బంద్ పెట్టేయాలి ల్యాండ్ లైన్ సాల్వ్ ల్యాండ్లైన్తో సరిపెట్టుకోవడం అలాగేదో కొంత తగ్గించాలి మీరు మాట్లాడి పద్ధతి తగ్గించాలి ఆవశ్యకమైన మేరకు మాట్లాడాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి చుట్టూ నలుగురిని పోవేసి కూర్చుంటూ ఉంటే అస్తమానం ఇంకా మౌనమే ఉంటుంది కాబట్టి ఈ రెండు ఆస్పెక్ట్స్ బాగా అభ్యాసం చేసినట్లయితే ఏకాంతము సెల్ ఫోన్ ఇత్యాదులను మితముగా వాడుతా ఈ రెండు ప్రయోజనాలు రెండు పనులు చేయగలిగితే మౌనాన్ని మనం పొందగలుగుతాం ఈ మౌనము దీని భక్తుని యొక్క లక్షణం సరే మీరు మౌనాన్ని అభిశేషించినట్లయితే మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి స్ట్రెస్ అనేది ఉంటుంది ఒత్తిడి అని అది కరెక్ట్ వర్డ్ అది మెడికల్ వర్డ్ స్ట్రెస్ ఇస్ ఎ మెడికల్ వర్డ్ ఇట్ ఇస్ ఇది గుడ్ గుడ్ Loose లూజ్ కాంటాక్ట్ స్ట్రెస్ అన్నది మెడికల్ వర్డ్ టెన్షన్ మెడికల్ వర్డ్ కాదు టెన్షన్ ఇస్ ఎ నార్మల్ ఇంగ్లీష్ వర్డ్ అదే స్ట్రెస్ ఇస్ ఏ a therapeutic or a medical word. వర్డ్ అది చాలా ఇట్స్ ఎ మెడికల్ సిమ్టమ్ శరీర అనారోగ్యానికి మంచిది అనారోగ్యాన్ని కలిగిస్తుంది స్ట్రెస్ లెవెల్స్ పెరిగినట్లయితే ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది మనం సంసారంలో జీవిస్తూ వ్యవహరించేప్పుడు ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ని దేహము హ్యాండిల్ చేయగలుగుతుంది కూడా నర్వస్ సిస్టమ్ ఆ స్ట్రెస్ని వర్కౌట్ చేసుకుంటుంది తగ్గించుకుంటుంది కానీ మీరు దాన్ని పెంచుకుంటూ పోతే బాడీ కోపప్ చేయలేదు ఆ స్ట్రెస్ పెరిగి అనేక వ్యాధులు నిర్మాణం అవుతాయి ఆ వ్యాధులకే ఓ పేరుంది ఒక కేటగిరీ సైకో సోమాటిక్ డిసీజెస్ అనే పేరు సైకో అంటే మనస్సులో పెరిగే స్ట్రెస్ కారణంగా వచ్చేటువంటి రోగాలు సోమా అంటే దేహము సోమాటిక్ అంటే దేహములో ప్రకటమయ్యేటువంటి రోగము లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది ఎంత లిస్ట్ అంటే ఇప్పుడు బీపీ డైబెటీస్ తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎన్ని తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని అన్నీ కాదు అన్ని సందర్భాల్లోనూ కాకపోవచ్చు తర్వాత బబల్స్ మూవ్మెంట్కి సంబంధించినవి ఈవెన్ సమ్ ఆఫ్ ది స్కిన్ డిసీజెస్ ఇలాంటివి అనేకములైన వ్యాధులు ఆ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి స్ట్రెస్ కారణంగా వస్తూ ఉంటాయి ఆ తర్వాత నర్వస్ బ్రేక్డౌన్ డిప్రెషన్ ఈ రకంగా ఇంకా ఇవే బాగు కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ తక్కువగా ఉండాలి మనం శరీరాన్ని అనారోగ్యాన్ని జడగొట్టుకుని ఆ తర్వాత గ్రహాలు ఎత్తినాను నక్షత్రాలు యాజ్ ఇఫ్ బై కంపల్షన్ బై డివైన్ కంపల్షన్ ఐ గాట్ దిస్ డిసీజ్ అన్నట్టుగా ఉండకూడదు డివైన్ కంపల్షన్తో వ్యాధి రాదు మన అనారోగ్య ఆరోగ్య సూత్రాలు పాటించుకోకపోవడం మూలంగా వ్యాధి వస్తుంది తప్ప దేవుడు అలా మన నెత్తి మీద వ్యాధిని దుర్ధెస్తాడని అనుకోకూడదు అన్ని సందర్భాల్లోనూ అలా అనుకోకూడదు కాబట్టి మన తరఫు నుంచి మనం ఆరోగ్య సూత్రాలని పాటించాలి వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్య సూత్రము మౌనముగా ఉంటుట స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నము చేయుట మంచిది తర్వాత సంతుష్టో ఏనకేన చిత్ర ఇలాంటి మాటలు ఈ రోజున సమాజంలో ఇలాంటి మాటలు విద్యూరపు పలుకుల్లాగా ఉన్నాయి భక్తి సందర్భంలో కూడా సంతుో ఏనకేన చిత్ నేను ఒక ప్రోగ్రాం చూశాను ఈ టీవీలో వస్తూ ఉంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా దాంట్లో ఆయన దేవుడికి ఏదో దేవుడి పేర్లు చాలా ఉన్నాయి ఓ దేవుడికి బంగారు అభిషేకం కనకాభిషేకం దేవుడికి కనకాభిషేకం మనమేం చేస్తాం బంగారం దే దేవుడు మనకిస్తాడా బంగారాన్ని లేకపోతే మనం దేవుడికి ఇస్తామా అది అర్థం చేసుకోవాలి బంగారాన్ని మనం ఏమి ఇస్తామంటే దేవుడికి దేవుడే మనకిస్తాడు కదా కనకా అభిషేకం ఏముంది మామూలుగా అభిషేకము అంటే అభి సించి శేఖ అన్నది సించు ధాతువు నుంచి వచ్చేది ఆ పాణిని మహర్షి నీళ్లతో చేసేదానికి శేకము అని పేరు పెంచాడు ఆయన ఈ బంగారంతో శేకం ఎలా చేస్తారు ఇప్పుడు మీకు దాహం వేస్తే నేను ముత్యాలతోటి మీ దాహం తీరుస్తానంటే ముత్యాలతో దాహం తీరుతున్నా మీటి మీద ఇలా ముత్యాలు పోస్తే దాహం తీరుతున్నా అలా బంగారంతో అభిషేకాలు ఉండవు నృత్యాలతోటి అభిషేకాలు అసలే ఉండవు నీళ్లతోటి అభిషేకాలు ఉంటాయి కాదండి మేము కొంచెం మాడిఫై చేయాలంటే నీళ్ళ బదులు పాలనొచ్చు తిరుగు అనొచ్చు ఇవ్వలా పంచామృతంలో అన్నారు వాయి పోగేసి అంతే తప్ప బంగారం ఆ పంచామృతాల్లో ఉండదు మీరు బంగారంతో అభిషేకం చేయాలంటే మంత్రం వెతుక్కోవాలనుకోండి పంచామృతాలకి మంత్రాలు ఉన్నాయి పాలతో చేయాలనుకోండి దగ్గర ఉన్న ఆకాశం జిష్ణు మంత్రం ఉంటుంది తేనె కాదు మధువాతారతా జతే మధుక్షరంతి సింధవ మంత్రం బంగారంతో మంత్రం లేదు తెలియ మంత్ర అయితే తెలుగు చేతలు ఉన్నాయి కానీ మంత్రం లేకపోయినా హిరణ్యవర్ణం హరిణీం అని అభిషేకం చేశాడు ఇప్పుడు శివుడికి బంగారంతో హిరణ్యవర్ణం హరిణీం అంటే ఎవరైనా వైష్ణవ స్వాములు చూశారంటే ముక్కు మీద వేలు వేసుకుంటారు ఎమగా శ్రీశూక్తంతో శివుడికి అభిషేకం చేస్తావా బుద్ధులు అనేది అని కోపడతారు కూడా కాబట్టి ఇటువంటి ఇటువంటి విడ్డూరములలో మనం ఎక్కూడదు కనకాభిషేకాలుగా అలాంటివి ఏమి ఉండవు సింపుల్గా ఉండాలి భక్తిలో సింప్లిసిటీ చాలా ముఖ్యం అంటే ఆడంబరము అట్టహాసము తప్పు ఇది రాంగ్ అవసరం లేదని నేను అవసరం లేదని ఒక ఒక లెవెలు అవసరం లేకపోవడమే కాదు ఇట్ ఈజ్ అవుట్ రైట్ రాంగ్ యూ షుడ్ నాట్ దాట్ ది వేటు వర్షిప్ గాడ్ సో కాబట్టి సంతుష్టో ఏనకేన చిట్ అని ఈ మాట ఎందుకు చెప్పానంటే భక్తులతో భక్తులని భక్తి పేరుతోటి చేసే అట్టహాసాలం అంత అధికంగా ఉన్నప్పుడు ఉన్నదానితో ఏదుంటే అది ఉన్నదానితో తృప్తి జన్ము అదియే భక్తి అనబడుము అని అన్నారనుకోండి మీరు అది విన్నవాళ్ళు ఏమిట్రా వీడు ఎక్కడి నుంచి వచ్చేది ఇలాంటి భక్తి మాట్లాడుతున్నాడు ఏమిటని ఆశ్చర్యపడతాడు ఏదో కొంచెం నేను డైగ్నెస్ చేసి చెప్పాను బట్ ది జనరల్ స్పిరిట్ మన జీవితంలో ఉన్నదానితో సంతృప్తి చెంద్ర నేర్చుకోవాలి ఈశ్వరుడికి ఆరాధన చేసే సందర్భంలో కూడా ఇదే ప్రిన్సిపుల్ పట్టుకు సో ఏదో ఒక పుష్పం సమర్పిస్తే చాలు అన్నిటికంటే బెస్ట్ సమర్ప్యైకం చేతరసిజం భవతే సుఖే నావస్థా జన ఇహ న జానాతికి అహో అని ఓ శ్లోకం సౌందర్ శివానందరహరిలో కనుక మనస్సునే పుష్పముగా మలిచి ఈశ్వరుడికి సమర్పించేస్తే సరిపడుతుంది సో కాబట్టి సింపుల్ నిత్య జీవితంలో సింపుల్గా ఉండాలి అది పాయింట్ ఇక్కడ పూజలో కూడా మీరు ఇదే ప్రిన్సిపల్ని పెట్టినా తప్పేం లేదు ఆ పూజ మాట నేను ఎందుకు పట్టుకొచ్చానంటే అక్కడ నిత్య జీవితానికి సంబంధించిన మాటే అయినా నేను పూజను ఎందుకు కలిపానంటే ఇదే ఇదే అలవాటుని మీరు పూజలో కూడా ప్రవేశపెట్టడంలో తప్పేమీ లేదు పూజ విషయంలో కూడా భావానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చి వస్తువులకి ప్రాముఖ్యాన్ని తగ్గించి ఇట్ వర్క్స్ లైక్ దాట్ మీరు పూజాద్రవ్యముల యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించి భావానికి ప్రాముఖ్యాన్ని ఇస్తే సభావము ప్రేమ ప్రేమ భక్తి కలిగి ఉండాలి మీకు భక్తి యోగం పుస్తకం ఇచ్చే కదా వివేకానంద స్వామిది మీరు చదవండి చాలా గొప్ప పుస్తకం సో అక్కడ దాంట్లో భక్తిని స్వామి వివేకానంద చాలా అద్భుతంగా నిర్వచి కనుక వస్తువుల యొక్క ఆధిక్యం ముఖ్యం కాదు భావము ముఖ్యం చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ విశ్వదాభిరాము విముద్రేమ కాబట్టి చిత్తశుద్ధి భావము శుద్ధమైన హృదయంలో ప్రేమ ప్రకటమవుతుంది బ్లెస్డ్ దర్ డోస్ ఫర్ హ్యూరింగ్ హార్ట్ ఫర్ ఎకమ్ టు నో గాడ్ శుద్ధమైన చిత్తమునందు ఆ భావము ప్రేమ భక్తి అన్నా కూడా ప్రేమే బాగా అనుభవానికి వస్తుంది ఆ విధంగా ఈశ్వరుని ఆరాధించాలి జీవితంలో కూడా అంత సరళంగానూ ఉండాలి అంత సింపుల్గానూ ఉండాలి సంతోషో ఏమకే అచ్చేత ఇప్పుడు ఈ శివుడి కూడా అయితే మీరు పూజ చేసేప్పుడు వస్త్రయుగ్మం సమర్పయాని అంటే ఏమి సమర్పిస్తారు ఆ పత్తి తీసుకుని ఇలాగ దాన్ని రెండు రెండు ముందల కింద చేసి ఇలా పచ్చ కొంచెం మెత్తగా చేసి దానికి ఒక పసుపు అదే వస్త్రం అనమాట ఆ పత్తి ఒప్పసినంత పత్తి తీసుకుని నీళ్లు తడి చేస్తే అది అదే వస్త్రం దానికే పసుపు పెట్టడం రెండు మూడు తీసుకో అంత సింపుల్గా మీరు చేసినప్పుడు మీ జీవితంలో కూడా మీరు వస్త్రధారణ విషయంలో అటువంటి సరళమైన వస్త్రధారణ చేయాలి ఏదో శరీరానికి కప్పుకోవడానికి కావాల్సిన వస్త్రధారణ సరళంగా శరణాన్ని కాదని ఆభిప్రాయం సరళమైన వస్త్రధారణ ఏ యజ్ఞోపవీతం సమర్పయాన్ని మీరు బంగారంతో యజ్ఞోపవీతాన్ని వేసుకుని వేసుకోవడం అనవసరం వేండి యజ్ఞోపవీతాలు బంగారు యజ్ఞోపవీతాలు అనవసరం ఎందుకంటే దేవుడికి ఏం చేస్తున్నారు పత్తితో ఇస్తున్నారు యజ్ఞోపవీతాలు కాబట్టి మీరు కూడా పత్తి కాబట్టి పత్తి గాంధీ గారి రోజుల్లో రాత్నం ఉడికి ఆ పత్తి పత్తి నుండి నూలు తీసి దారం చేసి దాంతో నేసుకుని కట్టుకుని పడిపోతాం సో ఇంచుమించు అంతా ఇప్పుడు అలా జరగకుండా సో సరళమైనటువంటి వస్త్రధారణము దాంతో సంతోషపడుతా ఇక భోజనం శరీరస్థితి అంటున్నారు శంకరులు అందుకోసం అలా చెప్తున్నాను శరీరము నిలబడుటప్పుడు భోజనం శరీరం నిలబడడానికే సరిపడా కావలసిన భోజనానికే మనం అలవాటు పడాలి మైండ్ను అలర్ సూన్ చేసుకోవాలి మామూలుగా ఏదో పేరు పెట్టి ఆ దేవుడి పేరు మీద కొన్ని రోజులు బంధువులు పేరు మీద కొన్ని రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళందరి బర్త్డేల మీద కొన్ని రోజులు అరకంగా మూడు వందల రోజులు స్వీట్లు తింటూ కూర్చుంటే రామనవమి నాడు స్వీటు కృష్ణాష్టమి నాడు స్వీటు శివరాత్రి నాడు స్వీటు కొడుకు బర్త్డే స్వీటు మనోహరాలు బర్త్డే స్వీటు అసమానం స్వీటే ఎన్నో సందర్భాలు వస్తాయి రాకదాక బంధువులు వచ్చాడు కాబట్టి స్వీటు ఎవరో స్వామిజీ వచ్చాడు కాబట్టి స్వీటు ధక్షకి స్వామిజీ వచ్చాడు కాబట్టి స్వీటు ఈ స్వామీజీలు అందరికీ వచ్చి కూర్చుంటారు రోజు స్వీట్ చేసి పెడుతూ ఓ డాక్టర్ గారు నాతోటి అన్నారు స్వామిజీ మిమ్మల్ని విద్య మీ మీ విద్యార్థులు మిమ్మల్ని కొంచెం జడగొడుతున్నారు అంటే నేను నాన్న ఏం జడగొట్టారా అంటే మీ పోలీస్ స్థిరాలు ఎక్కువ ఉంది మీ విద్యార్థులే మిమ్మల్ని జడగొడుతున్నారు నేను నాన్న మరి డయాబెటీస్ చూడలేదంటే ఆ విషయంలో మీ విద్యార్థులను మెచ్చుకోవాల్సిందే అండి మళ్ళీ ఒక అరీక్షని ఇంకోదానికి నేను చెప్పాను అది విద్యార్థులు ఏం కాదు ఎప్పు మందే దోషమైనా మందే విద్యార్థులు ఏంటంటే సో ఈ పాయింట్ ఈజ్ మీరు ఇలా ఇన్ని సందర్భాలు పెట్టేసి ప్రతి సందర్భంలోనూ స్వీట్ తినేస్తుంటే అది అలవాటు స్వీట్ లేకపోతే అసలు రోజు గడవనే స్థితి వస్తుంది ఆ రకమైన ఖరీదైన భోజనాలు చేసేస్తూ సంవత్సరం పొడి ఖరీదైన భోజనాలు చేసేస్తుంటే చిన్న వయసులోనే అంటే మిడిల్ ఏజ్లోనే రోగగ్రస్తునైతున్నాయి రోగము అంటే ఏమిటి ఇండియా ఇస్ ది డయాబెటీక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ డయాబెటీస్కి మొత్తం ప్రపంచంలో కల్లా ఎక్కువ డయాబెటీస్ ఎక్కడుంది ఇండియాలో ఉంది ప్రపంచంలో కల్లా ఎక్కువ స్వీట్ షాప్లు ఎక్కడున్నాయి నీకు వెళ్ళిపోతే నన్ను అడగండి నేను చెప్తా ఇండియాలో ఉన్నాయి స్వీట్ షాప్స్ అనేవి మీకు ప్రపంచంలో ఎక్కడా ఉండవు ఇండియాలోనే ఉంటాయి పర్టికులర్ స్వీట్ హౌస్ స్వీట్ షాప్ పుల్లారెడ్డి స్వీట్స్ కుమార్ రెడ్డి స్వీట్స్ విజయారెడ్డి స్వీట్స్ sweets. స్వీట్ స్వీట్స్ ఉంటే రెడ్డి ఉండాల్సి ఉంటుంది రెడ్డి లేకుండా స్వీట్ షాప్ నడవదు హైదరాబాద్ రావాలి రెడ్డి ఉండాలి స్వీట్స్ ఉండాలి ఎవరి స్ట్రీట్ కార్నర్ హ్యాస్ వన్ రెడ్డి స్వీట్స్ వాట్ ఎవర్ రెడ్డి ఇట్ ఈ స్ట్రీట్ కార్నర్ అండ్ దే ఆర్ డూయింగ్ రోరింగ్ బిజినెస్ ఓకే హు ఎల్స్ ఈస్ డూయింగ్ రోరింగ్ బిజినెస్ డైబెటిక్ కేర్ They are also doing రోరింగ్ business. రెండింటికి సంబంధం కాబట్టి ఆహారం విషయంలో చాలా ఆలోచన చేయాల్సి ఉంటుంది సో నోట్లో ఏదైనా వేసుకునే ముందు ఆలోచించి నోట్లో వేసుకోవాలి ఉంటే అలా వేసిపోకూడదు వేస్ట్ బ్యాస్కెట్ ఏమన్నా నాకు షుడ్ నాట్ ఇట్లా వేస్ట్ బ్యాస్కెట్ ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ బ్యాస్కెట్ ఒకప్పుడు అన్నం ఆహారం పారవేయకూడదు నిజమే ఇక్కడ పారవేయడం కంటే అక్కడ పారవేయడమే మంచిది ఒకప్పుడు పారేయాల్సి వస్తే ఇక్కడ పారేసే పడు అక్కడ పొరమవాళ్ళు అనేవారు పారేడు విధంగా నోట్లో వేసుకుంటాను నేనేమంటాను నోట్లో వేసుకోవడం విందులు పారే నాకే పెద్ద స్వీట్ ఇచ్చాను చూడగానే మనస్సుకు ఉల్లాసం కలిగింది మంచి గుమఘుమలాటుతో ఉన్నది ఓ కొంత నోట్లో వేసుకున్నాను ఒకేసారి పెట్టుకోలేం కదా నోట్లోను ఓ మొక్క తీసి నోట్లో వేసుకున్నాను చాలా రుచిగా ఉండే ముక్కడం అయిన తర్వాత ఆ మిగిలింగ్లు వేసి బెస్కెట్లు వేస్తాయి చాలే ఇదేపు అంత అంత మైజర్లీగా ఉండాలి ఆహారం విషయం మితంగా భుజించాలి న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోవాలి చాలా కాషస్గా ఉండాలి ఎప్పుడైనా స్వీట్ అంటూ తింటే ఎప్పుడైనా ఉ సార్ స్వీట్లు తినడం అన్నది అదొక పనిగా పెట్టుకోకూడదు అలాగే సాల్ట్ కూడా సాల్ట్ ఎప్పుడు పప్పు చేశారనుకోండి సాల్ట్ వేయకూడదు సాల్ట్ కావలసే ఎవరైనా అడిగితే వేయవచ్చు వితౌట్ సాల్ట్ చేసేటప్పుడు మీకు దానికి ఒక ఉపాయం ఆ పప్పులో మీరు ముద్దపప్పు చేస్తే సాల్ట్ లేకపోతే అది అద్వానంగా అవుతుంది అదే ముద్దపప్పులో ఏదో ఒక ఆకుకూర వేసేసారనుకోండి ఉట్టి పప్పు చేయద్దు ముద్దపప్పు ఎందుకు అది ఏ న్యూట్రిషన్ వాల్యూ చాలా తక్కువ ఉందిగా ముద్దపప్పులో న్యూట్రిషన్ ఏ అంటే ముద్ద అన్నం కంటే ముద్దపప్పు నయం To that extent it is better, but nutritional, why you do, why you should not have such dishes. Muddha-pappu, chandha-pappu, charu, like useless dishes, what kind of dish it is? How much dish is there? Muddha-pappu is there. What is there? What is it? What is it? What is it? What is it? What is it? Pappu is there. What is it? What is it? What is it? వేసిస్తే ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది సోడియం క్లోరైడ్ ఉంటుంది ప్లంటి ఉంటుంది న్యూట్రియన్స్తో పాటుగా సోడియం క్లోరైడ్ ఉంటుంది సోడియం క్లోరైడే కాదు పొటాషియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ అవన్నీ అవన్నీ సాల్ట్స్ అదే టేస్ట్ ఉంటుంది వాటికి అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఆ పప్పు అన్నంలో కలుపుకుని తింటే మీకు సాల్ట్ అవసరం లేదు మంచి రుచిగా ఉంటుంది